అందుకని ఈ దృగ్గాని తాద్రు గాని ఇట్లా ఉన్నాడు అని అట్లా ఉన్నాడు చెప్పడానికి రాదు మరి ఎట్లా ఉన్నాడు అంటే స్వయం ప్రకాశమై ఉన్నాడు ఇప్పుడు స్వయం ప్రకాశం యొక్క లక్షణము చేయబోతున్నాడు గ్రంథకర్త ఇది చాలా ముఖ్యమైన శ్లోకం కంఠస్థం చేసుకోండి ఇరవై ఎనిమిదవ శ్లోకం అదే ద్యోప్య పరో క్షోత స్వప్రకాశోభవ్యయం సత్యం జ్ఞానం అనంతం చేతిహ్య బ్రహ్మ లక్షణం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 ందుకని అవేద్యం ఉన్నది మరి తాద్రుగన్ చెప్పడానికి రాదు ఎందుకు పరోక్షత్వ అభావా స్వయంగా తానే ఉన్నాడు తనకు తాను పరోక్షం లేడు ఎట్లున్నాడు అపరోక్షం ఉన్నాడు అందువల్ల అవేద్యత్వ సతి అపరోక్షయం ప్రకాశం ఇది స్వయం ప్రకాశం యొక్క లక్షణం అయితే ఆత్మ స్వయం ప్రకాశం అని చెప్తున్నారు మరి ఈ ఆత్మనే మీరేమంటున్నారు బ్రహ్మం చేత అభిన్నంగా కూడా చెప్తున్నారు పంచకోశాలకు సాక్షి అయినటువంటి స్వరూపమైనటువంటి నీవే బ్రహ్మవు అని చెప్తున్నాడు మరి ఇతడు బ్రహ్మముగా చెప్పాలంటే బ్రహ్మ లక్షణాలు ఇతన్లో ఉండాలి కదా బ్రహ్మ లక్షణాలు ఏంటి సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ ఆనందం బ్రహ్మేది విజానాథ విజ్ఞానం చెప్తూ ఉన్నాయి మరి ఆ లక్షణాలు ఇతను ఉండాలి కదా ఆత్మ స్వయం ప్రకాశం చేశారు కానీ ఈ స్వయం ప్రకాశమైనటువంటి ఆత్మ బ్రహ్మంతో అభిన్నంగా చెప్పాలంటే బ్రహ్మ లక్షణాలు ఇతను ఉండాలి కదా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 ప్రదర్శన వ్యాధి అయిన పరిహరతి అయితే ఇంతకు ముందుకు ఇరవై ఆరో శ్లోకంలో మనం చెప్పుకున్నాం కదా ఈ దృగ్గు చెప్పడానికి రాదు అని అంటే చెప్తేనేమో వేద్యమైతది చెప్పుకుంటే శూన్యాపత్తి ఏర్పడుతుంది అని అన్నాడు కదా మరి ఇప్పుడు చెప్పినాడు ఏ విధంగా చెప్పిండు ఈ లేదు దాని లేదు లేదు అని చెప్పినాడు మరి ఈ దృక్తం తా దృక్తం లేకపోతే ఆ శూన్యాపత్తి ఏర్పడతాయి కదా అనేటువంటి ద్వితీయ పక్షాన్ని తీసుకొని చెప్తూ అయ్యా శూన్యాపత్తి రాదు ఆత్మ స్వయం ప్రకాశం అని ఆత్మ యొక్క స్వయం ప్రకాశాన్ని చెప్పినాడు శ్లోకం ద్వారా ఇప్పుడు చూడండి ముప్పై అంకం అవేద్యం అంటే ఏమిటి ఇంద్రియజన్య జ్ఞాన విషయత్వ అభావే అపి అవేద్యో అపి అంత వ్యాఖ్యానం చేస్తున్నాడు ఇంద్రియజన్య జ్ఞానానికి విషయము కానప్పటికీ కూడా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 ఏ విధంగా ధర్మాదుల వల్ల స్వర్గాదుల పరోక్షము లేదు ఇప్పుడే చెప్పాడు కదా తాదృక్ అని చెప్పడానికి రాదు తాదృక్కు విషయం ఎట్లా ఉంటుంది పరోక్షం ఉంటుంది కాని ఆత్మ పరోక్షం ఉందా స్వర్గాదుల వలేదు చెప్పాలి అపరోక్షం అంటే ఎదురుగా ఒక ఘటం దానికి ఏమన్నావు అయం ఘట అని అంటున్నావు ఇది అపరోక్షమే కదా పరోక్షముందా పరోక్షము కానిది అపరోక్షము మరి ఇప్పుడు ఎదురుగా ఘటము పరోక్షం ఉందా తెలియకుండా ఉందా తెలియబడుతుంది అందుకని దీన్ని అపరోక్షమే అనాలి అందుకని ఘటము వలె అపరోక్షం ఉందా ఆత్మ అనంటే అట్లా కాదు అనేది చెప్పింది శృతి మాత ఘటం వలే అపరోక్షంగా అంటే ఆ ఘటం నీకంటే భిన్నంగా ఉండదు ఆత్మ మరి నీకంటే భిన్నంగా ఉండదా స్వయంగా నీవేనా నీకంటే భిన్నంగా ఉందా ఘటం వలె అపరోక్షం కాదు కొని ఘటం వలె కాకపోతే దేహం వలే అపరోక్షమా దేహం అపరోక్షమా పరోక్షమా ఎవరికి వారికి అపరోక్షమే కదా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 నాకు సుఖం కలిగింది నాకు దుఃఖం కలిగింది అని అంటున్నావు కదా ఈ సుఖ దుఃఖాలు పరోక్షం అంటే ఎలా చెప్పగలుగుతున్నావు నాకు సుఖం కలిగింది దుఃఖం కలిగింది అని అపరోక్షం ఉన్నాయి వాటిని ప్రకాశిస్తున్నావు తెలుసుకుంటున్నావు అయినా కూడా అవి అపరోక్షం ఉన్నాయి కాని అవి నీకంటే భిన్నంగానే ఉండి తెలియబడుతున్నాయి చూడు అహంకారం మొదలుకొని ఇంద్రియాలు మనస్సు బుద్ధి మరియు పంచకోశాలు స్థూల సూక్ష్మకరణ శరీరాలు మరి వీటి కంటే ఇంకా బాహ్యంగా గటపటాదులు ఇవన్నీ కూడా సాక్షి చేత వేద్యములు ఉన్నాయి అపరోక్షములు ఉన్నాయి కానీ వేద్యములు ఉన్నాయి అందుకని అపరోక్షం అని అంటే ఈ ఘటపటాదులు శరీరము సుఖదుఖాలు అతివ్యాప్తి అవుతుందని సృత్య మాత ఏం చెప్పింది సాక్షాత్ అపరోక్షాత్ బ్రహ్మ అని చెప్పింది ఏది అపరుక్షం ఉంటుందో సాక్షాత్గా అంటే ఈ ఘటపటాదుల వల్లే ఇంద్రియాదుల వల్లే ఒక వృత్తి ద్వారానో ఇంద్రియం ద్వారాను తెలియబడి అపరుక్షం కాదు ఇవి ఘట అపరుక్షం ఉంది కాని ఇంద్రియం ద్వారా తెలియబడుతుంది కాని ఆత్మ ఇంద్రియం ద్వారా తెలియబడేది కాదు కొన్ని సుఖ ఇంద్రియాలకు విషయం కాదు సుఖ ఏ ఇంద్రియానికి విషయమైతే అండి ఇంద్రియానికి విషయం కాదు అయినా అపరోక్షం ఉన్నాయి కాని అది ఎట్లా అంటే వృత్తి ద్వారా అంతఃకరంలో సుఖము దుఃఖము కలిగినప్పుడు సుఖమైతే సాత్విక వృత్తి ఏర్పడుతుంది దుఃఖం అయితే రాజసిక వృత్తి ఏర్పడుతుంది ఆ వృత్తుల చేత సుఖాకారము దుఃఖాకారమో అయింది ఆ అంతఃకరణం అయితే ఆ సుఖదును ప్రకాశించేటువంటి మరొక సాత్విక వృత్తి కూడా ఆ సుఖ దుఃఖాలతో పాటు ఉత్పన్నమైతే అప్పుడు ఆ వృత్తి ఎందు ఆరుడమైనటువంటి సాక్షి ఆ సుఖ దుఃఖాలను ప్రకాశిస్తాడు అంటే ఆ సుఖ దుఃఖాలు కూడా తెలియబడుతున్నాయి అపరోక్షం ఉన్నాయి కానీ ఇంద్రియజన్యం కావు అవి ఇంద్రియానికి విషయం కావు సుఖ దుఃఖాలు కానీ వృత్తికి విషయం అవుతున్నాయి వృత్తి ద్వారా తెలియబడుతున్నాయి కాని ఆత్మ వృత్తి ద్వారా గాని ఇంద్రియాల ద్వారా గాని అపరోక్షం కాదు యత్ సాక్షాత్ అపరోక్ష బ్రహ్మ స్వయంగా తానే ఉన్నాడు తన తనకు సంశయం ఎప్పుడు కూడా లేదు అందుకని యత్ సాక్షాత్ అపక్ష బ్రహ్మ అనే విధంగా సత్య చెప్పింది అందుకని ఇది ఇంద్రియజన్య జ్ఞానానికి విషయం కాకున్నప్పటికీ తెలియబడకున్నప్పటికీ కూడా అపరుక్షం ఉన్నది ఎట్లా అంటే సాక్షాత్ అపరోక్ష బ్రహ్మ అందువలనే స్వయం ప్రకాశ ఇత్యర్థ అందుకని స్వయం ప్రకాశం ఉంది అహమస్మి నావా నయేవా అస్మితి కేనాపి సంశయో విపరీయో వాటి నేను ఉన్నానా లేదా అని నేను లేనే లేననేటువంటి విపరీత భావన కూడా ఎవరికి కలిగదు ఎందుకు స్వయం సంశయం లేదు ఎవరికి విపరీత భావన లేదు అదే స్వయం ప్రకాశత్వం మరేమో అందుకని అవేద్య అపి అపరుక్ష అత స్వయం ప్రకాశ ఇత్యర్థ అత్రయం ప్రయోగ స్వయం ప్రకాశం అని అనుమాన ప్రయోగాన్ని చెప్తూ ఉన్నాడు శ్రీ రామకృష్ణ చూడండి ఆత్మ స్వప్రకాశ ఇది ప్రతిజ్ఞ వాక్యం ఆత్మ స్వయం ప్రకాశం ఉంది ఇక్కడ ప్రతిజ్ఞలో రెండు అంశాలు ఉన్నాయి కదా సాధ్య విశిష్ట పక్షబోధక వచనం ప్రతిజ్ఞ అంటే సాధ్యము ఉంటుంది మరి పక్షము ఉంటుంది మరి ఇక్కడ పక్షం స్వప్రకాశత్వం అనేది సాధ్యము ఎక్కడ సాధిస్తున్నావు పక్షం అంటే ఆత్మ ఆత్మ ఇది పక్షం ఆ ఆత్మ స్వయం ప్రకాశం అని సాధిస్తూ ఉన్నాడు అందుకని ఇది ఇక హేతు చెప్పాలి కదా సంవిత్ కర్మతామంతరైన అపరోక్ష అంటే జ్ఞానం సమ్యక్ వేత్తి ఘటపటాద్యర్థం ఇది సంవిత్ ప్రతి ఏది తెలుసుకుంటుందో అది జ్ఞానం ఆ జ్ఞానమే సంవిత్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 జ్ఞానానికి విషయం కాకుండా అపరిక్ష ఎట్లా ఉంటది ఇది ప్రభాకరుల యొక్క మతానుసారంగా సారంగా శంఖ ప్రభాకర మతంలో ఏమంటారు ఆత్మ జ్ఞానానికి విషయం అయితది అని అంటారు కూడా జ్ఞానానికి విషయం చెప్తారు ఆత్మ తెలియబడుతుంది మనసు చేత అంటారు వాళ్ళు మనసు ఆత్మ తెలియబడుతుంది అని నైయాకులు అంటారు ఇక ప్రభాకరులేమో స్వయంగా తానే తన జ్ఞానానికి విషయం అవుతదని అంటారు మొత్తం మీద జ్ఞానానికి విషయం నైయాకులు ప్రభాకరులు ఇద్దరు ఒప్పుకుంటారు అందుకని సంవిత్ కర్మత అంతరేనా అనేటువంటి ఎందుకు జ్ఞానానికి విషయమైతుంది ఆత్మ అని ఈ విధంగా శంక చేస్తే ఆత్మన సంవిత్ కర్మత్వే కర్మకర్తృత్వ భావ విరోధ ప్రసంగా అని సిద్ధాంతి సమాధానం చెప్పినాడు ఒకవేళ ఆత్మ జ్ఞానానికి విషయమైతది అని ప్రభాకరుడు చెప్పిన ప్రకారంగా స్వీకరించినట్లయితే అంటే స్వయంగా జ్ఞాన రూపం ఆత్మ మరి తానే ఆ జ్ఞానానికి విషయమైతది అంటే తనకు తానే విషయమైతాడు అని చెప్తే ఏమవుతుంది తెలుసా కర్మకర్త విరోధ అంటే కర్త తానే అవుతాడు కర్మ తానే అవుతాడు అంటే తెలుసుకునేవాడు తానే తెలియబడేవాడు తానే అని అంటే ఇది విరోధం కదా దీనికి కర్మకర్త విరోధము అంటారు ఇది శాస్త్రంలో అంగీకరింపబడదు ఇది దోషంగా పరిగణించబడుతుంది ఒకవేళ ఆత్మ జ్ఞానానికి విషయం అవుతుంది అంటే జ్ఞానం అంటే ఆత్మను విడిచే అన్యత్రతే జ్ఞానం లేదు చెప్పండి మీరు చెప్పండి ఆత్మను విడిచి అన్యత్ర ఎక్కడైనా జ్ఞానం ఉందేమో చెప్పండి అంతఃకరణంలో ఉందా ఇంద్రియాల్లో ఉందా శరీరంలో ఉందా ఘట ఉందా ఎక్కడ ఉండి చెప్పండి జ్ఞానం ఆత్మను విడిచి ఎక్కడైనా ఉందా లేదు అంటే ఆత్మనే స్వయంగా జ్ఞాన రూపము అని మరి ఆ జ్ఞానానికి తానే విషయమైతాడంటే ఇప్పుడు తానే జ్ఞానానికి కర్త తానే జ్ఞానానికి విషయం కర్మకర్త విరోధం కదా ఇది దోషం అందుకని ఆ విధంగా చెప్పడానికి రాదు ఏ విధంగా ఇంత పూర్వం పండితపిచ్చాడు నలభై ఒకటి చూడండి తనకి పోయి జైసే కులాలుకు ఆపిహి ఆపక కర్మ అవరు ఆపిహి ఆపుక కర్త కహనే విషయ కర్మకర్తృ భావ రూప విరోధి తైసే ఇహా ఆత్మకు ఆపిహి కా జ్ఞాత మాన్య విషయ బి కర్మకర్తృ భావ రూప విరోధ పో కులాడు కుండకు కర్త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 మరి అది ఎవరి ముఖం చెప్పండి మీ ముఖమేనా ఇంకెవరి ముఖమైనా అంటారా చెప్పండి మీ ముఖమే కదా అంటే ఇప్పుడు ఆ ప్రతిబింబ రూపంలో మీరే తెలియబడుతున్నారు మరి బింబ రూపంలో మీరే తెలుసుకుంటున్నారు ఇప్పుడు తన తనకు కర్మకర్తూ విరోధం ఉన్నదా అని పూర్వపక్షం ప్రతిబింబ రూపంలో అంటే ఉపాధి చేత విశిష్టమీ కర్మ ఎండు స్వరూపం చేత కర్మకర్త విరోధం ఎక్కడది ఇక్కడ తానే స్వయంగా కర్తాయుండు తానే స్వయంగా కర్మయండు విరోధం ఎక్కడిది అని ఈ విధంగా శంకిస్తున్నాడు చూడండి స్వస్వ రూపేణ కర్తృత్వం విశిష్ట రూపేణ కర్మత్వం ఇస్తే అవిరోధ ఇది చేత కర్తృత్వం చెప్పొచ్చు విశిష్ట రూపం చేత కర్మత్వం చెప్పొచ్చు ఏ విధంగా అర్థమనే ఉపాధి విశిష్టమయ్యి ప్రతిబింబ రూపంలో కర్మాయండు తెలియబడి మరి రూపంలో స్వరూపం చేత కర్తయండు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 నిరాకరించనాడు గ్రంథకర్త కర్మకర్త విరోధ ప్రసంగా అతి ప్రసంగం అయితే అతిగా మాట్లాడినట్లు అయితే ఎక్కడ అనుభవం లేని విషయాన్ని చెప్తే అతి కదా అందుకని అతి ప్రసంగ దోషం వస్తుంది అంటాడు కర్మకర్దు విరోధం వస్తుంది ఇక దృష్టాంతంలోకి వెళ్ళి సాధ్య వికల దోషం చూపెడుతున్నాడు పూర్వపక్షి నచ్చ సాధన వికలో దృష్టాంత సాధన వికల దృష్టాంతం దృష్టాంతము సాధన వికలం కాదు అంటే స్వయం ప్రకాశత్వాన్ని సాధించడంలో సమర్థము కాదు అని ఈ విధంగా అనకూడు అని పూర్వపక్షిని సిద్ధాంతి అంటున్నాడు సంవేదనస్య సంవేదనాపేక్షాయా అనవస్థానాద్ ఇది సంవేదనం అంటే జ్ఞానం ఏదైతే దృష్టాంతంగా ఇవ్వబడిందో అది స్వయం కాదు ఎందుకనంటే అది కూడా సంవేదనాంతరం తెలియబడుతుంది అని పూర్వపక్ష అంటాడు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 దానికి కూడా ఇంకో సంవేదనం చెప్పాలి ఇట్లా చెప్తూ పోయినట్లయితే అనవస్థా దోషం వస్తుంది అందుకని జ్ఞానం అన్నప్పుడు అది స్వయం ప్రకాశం ఉంటుంది అంతే అనవస్థా దోషం వస్తుందని ఎక్కడో దగ్గర ఆగినం అనుకో అప్పుడు ప్రాగులోపం అనే దోషం వస్తుంది ఒకదానికొకటి ఒకదానికొకటి చెప్పుకుంటూ పోతే ఎక్కడో పోయి ఆగి ఆ చివరిది ఏదో స్వయం ప్రకాశం అని ఒప్పుకునే దానికంటే మరి మొదటి జ్ఞానం ఏం అపరాధం చేసింది మొదటనే ఆగితే సరిపోతుంది కదా ఎక్కడో పోయి ఆగేదానికంటే అందువల్ల సంవేదనం అంటేనే అది జ్ఞానము అది స్వయం ఉంటుంది అందువల్ల జ్ఞానము జ్ఞానం చేత వేరే జ్ఞానం చేత అంటే అనవస్థ దోషం అని సాధన వికల దోషమేమీ రాదు అని సమాధానం చెప్పారు అయితే ఇక్కడ జ్ఞానము జ్ఞానాంతరము చేత తెలియబడుతుంది అని పూర్వపక్ష ఏదైతే అన్నాడో అతని అభిప్రాయం చెప్తున్నాడు రామకృష్ణ వారు తర్కమతే ఘటు ఘట న్యాయమతంలో తర్క అయం ఘటహ అనేటువంటి జ్ఞానం అనుకోండి అప్పుడు ఆ జ్ఞానం ఎవరి జ్ఞానము అంటే జ్ఞానము నిర్విశయం ఉండదు కదా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 అని ఈ విధంగా పూర్వపక్షి అంటాడు సంవేదనవత్ స్వప్రకాశే దృష్టాంత సాధన వికలహ ఇది అని స్వప్రకాశం ఏదైతే సంవేదన దృష్టాంతం ఇచ్చారో అది సాధన వికలం అంటే స్వయం ప్రకాశాన్ని సాధించటంలో అసమర్థం అయిపోయింది అయోగ్యం అయిపోయింది అని ఈ విధంగా సాధన వికల దోషము పూర్వపక్షి చూపెడితే అప్పుడు సిద్ధాంత ఏమన్నాడు జ్ఞానము మరొక జ్ఞానం చేత తెలియబడుతుంది అంటే అది కూడా ఒక జ్ఞానమే కదా మరి దాన్ని తెలుసుకునేవాడేవాడు అంటే మరొకడు అది కూడా ఒక జ్ఞానమే కదా దాన్ని తెలుసుకునేవాడెవడంటే మరొక జ్ఞానం ఇట్లా చెప్తూ పోతే అనవస్థానాత్ దోషం చూపించాడు అనవస్థాత్ దోషం వస్తుంది నా జ్ఞానస్య జ్ఞానాంతరైన భాషమాన అభావాత్ సాధన వికలహ్ఞానము జ్ఞానాంతరం చేత భాసమానం అనేది ఎక్కడా అనుభవం లేదు అందుకని న సాధన వికల సాధన వికల దోషం అనేది రాదు అని చెప్పినాడు అయితే నయ్యాయకులు ఏదైతే అణువ్యవసాయ జ్ఞానం అంటున్నారో ఘట జ్ఞానవా నహం అనేటువంటి ఏదైతే అణువ్యవసాయం అది వేదాంతంలో సాక్షి అని చెప్పినారు అంటే అయం ఘట అనేటువంటి జ్ఞానం ఉన్నదో అది రూప జ్ఞానము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 ని ఈ స్వయం ప్రకాశమైనటువంటి ఈ ప్రత్యేగాత్మను మీరు పరమాత్మ చేత అభిన్నంగా చెప్తారు కదా తత్వమశ్రీ మహావాక్యమే అని చెప్తుంది ఈ ప్రత్యేగాత్మనే పరమాత్మ అని చెప్తుంది మరి పరమాత్మ చేత ప్రత్యేగాత్మను అభిన్నం చేస్తే అప్పుడు ఆ అభేద జ్ఞానం చేతనే అజ్ఞాన నివృత్తి తద్వారా మోక్షము అని మీరు చెప్తారు సరే ఈ ప్రత్యేగాత్మను పరమాత్మ చేత అభిన్నంగా మీరు చెప్తున్నారు కానీ ఆ పరమాత్మ యొక్క లక్షణము ఆ బ్రహ్మ లక్షణము ఈ ప్రత్యేకాత్మలో ఉందా ఈ సాక్షిలో ఉందా ఆ లక్షణాలు ఉంటే ఆ భేదం చెప్పడానికి వస్తుంది లక్షణాలు విరుద్ధం ఉన్నాయనుకో ఆభేదం చేయడానికి రాదు సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ విజ్ఞానం ఆనందం బ్రహ్మ అనేటువంటి శ్రుతల అనుసారంగా బ్రహ్మము యొక్క లక్షణం చెప్పబడింది ఏమని సత్యం జ్ఞానం అనంతం అని మరి ఆ లక్షణము ఈ స్వయం ప్రత్యేకాత్మయందు సాక్షి ఎందు అప్పుడు ఆ బ్రహ్మముతో ఆభేదం చెప్పడానికి వస్తుంది కాని ఆ లక్షణము ఈ స్వయం ప్రకాశ ఆత్మ ఎందు ఉన్నదా అని శంక చేస్తున్నాడు నన్ను ఆత్మన స్వప్రకాశత్వ అపి బ్రహ్మ లక్షణ బ్రహ్మత్వ సిద్ధి ఇది ఆశంఖ్య తన లక్షణం తోజయ్యతి స్వయం ప్రకాశం సిద్ధి చేసినప్పటికీ కూడా ఈ ఆత్మ బ్రహ్మ లక్షణాలు అందుకని బ్రహ్మం చేత అభిన్నం ఒకట సంభవించదు అని ఈ విధంగా శంకర్ చేస్తే ఉత్తరార్థంలో చెప్పినాడు శ్లోకంలో సత్యం జ్ఞానమనంతం చే అస్థిహ బ్రహ్మ లక్షణం అని చెప్పినాడు సత్యం జ్ఞానంచ అనంతంచ ఈ బ్రహ్మ లక్షణం ఇహ అస్థి బ్రహ్మం యొక్క లక్షణం ఏదైతే సత్య జ్ఞానానంద రూపం ఉన్నదో అది ఇహ అంటే ఈ సాక్షి ఎందు అస్థి ఉంది అందువల్ల బ్రహ్మంతో అభిన్నయం చేయడానికి ఏమీ ఆపత్తి లేదు సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ ఏతి శృత్యాత్ బ్రహ్మ లక్షణం ముక్తం ఆత్మని విద్యే ఇచ్చే అర్థ సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అంటూ బ్రహ్మ లక్షణం ఏదైతే శృతి ద్వారా చెప్పబడి ఆ లక్షణము ఈ సాక్షి ఎందు బ్రహ్మం చేత ఆ భేదం సంభవిస్తుంది అందువల్ల ఆ బ్రహ్మమే ఈ ప్రత్యేకాత్మ ఈ ప్రత్యేక ఆత్మనే ఆ బ్రహ్మము ఇద్దరు వేరు ఆ ఒక్కటి అయినటువంటి ప్రత్యేకమైన పరమాత్మ స్వయం ప్రకాశం అని ఇరవై శ్లోకం ద్వారా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 మొదటి జ్ఞానం ఏది ఘటాది జ్ఞానం ఘట జ్ఞానం పట జ్ఞానం ఇత్యాది జ్ఞానాలు ఉన్నాయి కదా వీటికి వ్యవసాయ జ్ఞానం అంటారు ఈ జ్ఞానమునకు ప్రకాశించే జ్ఞానం ఏదైతే ఉందో దానికి అణువ్యవసాయ జ్ఞానం అంటారు తహికు వేదాంతి సాక్షి రూప జ్ఞానకే అయితే నై్యాయకులు ఏదైతే అణువ్యవసాయ జ్ఞానం అంటారో దానికే వేదాంతంలో సాక్షి రూప జ్ఞానం అంటారు ఇహ ఘట హట జ్ఞానక ఆకార హయం ఘటహ ఇది ఘటము అనేది ఘట జ్ఞానం యొక్క ఆకారం అవరు ఘటుకు మై జాన్త ఐసా అణువ్యవసాయ జ్ఞానక ఆకార్ఞాతో మయా ఘటహ లేదా ఘట జ్ఞానవా నహం అనేటువంటి ఏదైతే ఉంది ఇది అణువ్యవసాయ జ్ఞానం యొక్క ఆకారము అని ఇట్లా వ్యవసాయ జ్ఞానము అణువ్యవసాయ జ్ఞానము ఆ వ్యవసాయ జ్ఞానం అణు జ్ఞానానికి విషయం తెలియబడుతుంది అందుకని జ్ఞానం జ్ఞానానికి విషయం అయితే పూర్వపక్షి యొక్క అభిప్రాయం అది సిద్ధాంతంలో స్వీకరించబడదు ఎందుకంటే ఘట జ్ఞానం అనేది మొదటి జ్ఞానం అనేది ఉండదు అది వృత్తి రూప జ్ఞానము ఆ వృత్తి జ్ఞానములో వృత్తి భాగం ఏదైతే ఉందో అది ఏదైతే చేతనం అదే జ్ఞానస్వరూపం ఆ జ్ఞానస్వరూపమైనటువంటి చైతన్యమే సాక్షి ఆ సాక్షి స్వయం ప్రకాశం ఆ సాక్షి అన్య జ్ఞానం చేత తెలియబడేవాడు కాదు అందుకని సాక్షి స్వయం ప్రకాశము అని చెప్పినారు